కస్మాత్ ప్రశ్న ఇలాశన్ ఆహి ఆత్మచైతన్యముందుక అని ఒక ప్రశ్న లేనస్ సందేహములమేస్ దాని కృష్ణి చెప్ అత్రితేకంభు అత్ర అస్ ఆత్మని అది మూడు వస్తుంది కి అస్మాట్లా అత్రుడు నిరుపాధి జలసూజింబేదా ఇవ ఆది ప్రాణాుపాకర్మజనామాధేయా తిపత్ ఇప్పుడు చూడండి కార్యములలో పరస్పరము భేదము ఉంటుంది కారణంతో ఇప్పుడు కంకణం ఉందనుకోండి బంగారము కంటే అభిన్నంగా ఉంటుంది అదే నెక్లెస్ ఉందనుకోండి బంగారము కంటే అభిన్నంగా ఉంటుంది కానీ కంకణము వెళ్లి నెక్లెస్ లో విలీనం కాదు నెక్లెస్ వెళ్ళి అధీనంలో విలీనం కాదు తర్వాత కంకణము నెక్లెస్ అభిన్నం అనుకోవడం కంకణము నెక్లెస్ అవుతాయి కంకణం చేతికి పెట్టుకుంటారు నెక్లెస్ మెడలో పెట్టుకుంటారు అభిన్న వల్ల అవుతాయి కార్యరూపముగా భేదమే కారణ రూపంగా అయితే మరి భేదము సత్యమే కార్యము అసత్యం కార్యము ఇత్య అందుగురించి భేదాలు ఇచ్చే కాబట్టి ఇక్కడ ఆత్మయందు ఇవన్నీ ఏకమవుతాయి అన్నప్పుడు పరిచ్ఛిన్నమైన ఆత్మయందు ఏకము కావు ఉపహితమైన ఆత్మయందు అంటే ఒక పరిచ్ఛేదం కలిగిన ఆత్మయందు ఇవన్నీ ఏకం కావు లైక్ కంకణములందు ఆభరణములన్నీ ఏకమవుతాయి అవో ఎందుకంటే కంకణము అనేప్పటికీ ఒక పరిచ్ఛేదం ఉన్నది కాబట్టి మీరు ఏమని చెప్పాలి ఉపాధి లేని బంగారముందు నిరుపాధితమైన బంగారం అలాగే కడుపు ఆత్మయందు ఇవన్నీ ఏకమవుతాయి అంటే ఆత్మ అంటే గౌణాత్మయందు ఏకము కాదు నిరుపాధితమైన శుద్ధ ఆ జత నిరుపాధితే అని పెట్టుకున్నారా నిరుపాధితే ఆత్మని మీరు జీవభావం పెట్టుకున్నారనుకోండి మళ్ళీ ఇవన్నీ సపరేట్ గానే ఉంటాయి సపరేట్ గానే భాషిస్తాయి కాబట్టి నిరుపాధితమైన ఆత్మ ఎందు ఏ ఉపాధులు లేని అంటే శుద్ధం లేదని నియమునండి ఏ ఉపాధులు లేని ఆత్మ అంటే చెప్పు మీరు కళ్ళు మూసుకుని మీ కాన్షియస్నెస్ లో అంటే మీ ఎరుకలో మీ లోపల ఎరుకుంది కదా అది కూడా సందేహమేనండి సో మీ లోపల ఉండే ఆ ఎరుక యని శబ్దస్పర్శ ఉపరస గర్ధములు లేకుండా చూసుకోండి అది ఉండకూడదు శబ్ద స్పర్శ రూప రసం గంధం శబ్ద జ్ఞానం వద్దు రూప జ్ఞానం వద్దు రసం వద్దు రసము గంధము పెద్ద చెప్పక్క ఉంటే మొత్తం ఇష్టంతా కవర్ అవ్వడం కోసం చెప్తాం మీరు నామరూపాలు కవర్ తీసేస్తే ఇంకా తీసేస్తే శబ్దం అంటే నామం రూపము నామము రూపము లేకుండా తీసేస్తే అలా ఉండండి యూ కెన్ డూ దాట్ నామరూపములు లే నామరూపాలు ఉండకూడదు లేదంటే ఇంకో పద్ధతి ఉంటుంది అన్ని మెడిటేషన్ లో కిట్టుకుడు నో లాంగ్వేజ్ లాంగ్వేజ్ ఉండకూడదు ఏ భాష ఉండకూడదు సంస్కృతం ఉంది ఇంగ్లీష్ మీకు ఏ భాషను తెలిసే అది ఆ భాషలో ఉండకూడదు అలా అలా పెట్టుకోండి అదే నిరుపాధికమైన ఆత్మ చేసింది ఏమన్నా నిరుపాధిక ఆత్మ మాకు అక్కడ కష్టంగా ఉండే మహాత్ములు వశిష్ట వానదేవాలు ఋషులకు లేకపోతే హిమాలయాల్లో ఉండే మహర్షులకు మాత్రమే మహిష్లు అయ్యో విధువు నువ్వు కూర్చుని నువ్వేం చేస్తా ఉంటాయి శబ్దస్పర్శ రూపరస గ్రంథములను దానరిచి సుఖ దుఃఖములను దారవరించే ఐదు ప్లస్ రెండు ఈ ఏడు లేకుండా చూసుకో ఈ ఎరుకలో శబ్దస్పర్శ రూపరస గంధములు సుఖ దుఃఖములు లేకుండా చూసుకో నిరుపాధికమైన ఆత్మ ఆ నిరుపాధికమైన ఆత్మయండే చూపు దీనికి మననము అన్ని అంతర్గత మనలము ద్వారా జగత్తంతా కూడా దాంట్లో అంత అంటుంది ఎందుకంటే జగత్ అనేది మనస్సు కంటే భిన్నంగా లేనే లేదు మనస్సు యొక్క చలనమునకే జగత్తు లేదు కాబట్టి ఈ ఆత్మ నిరుపాసితమైన ఆత్మ ఉపాధి పెట్టకూడదు నేను ఫలాన గోత్రం వాడిని వంశం వాడిని అంటే ఇంకా ఏది యాక్షన్ కాదు అన్ని దాని మీద అయిపోతుంటాయి అలా మొదలు పెట్టకూడదు నేను సంకల్పంలో మొదలు పెడతాను చూడండి సంకల్పంలో ఎన్ని ఉపాధులకు అవకాశం ఉంటుందో అన్ని ఉపాధులు పెట్టుకుంటున్నారు సందర్భండి దాన్ని మనం కాదంటే ఆ సందర్భానికి అది సరిపడిందంటే ఆ సందర్భానికి అది సరిపడుతుంది ప్రజానికి ఓ సందర్భం ఉంటుంది కదా దానికి అది సరిపడుతుంది ఇక్కడ ముసలంటే అక్కడ అన్ని ఉపాధులు పెడతాడు శుభే శోభం అంటే కాలంలో ఉపాధి పెట్టాడు గంగా ఎమున ఎవరు మధ్యదేశం అంటే దేశంలో ఉపాధి వీడు ఎక్కడో ఉంటాడు వీడికి మాట వస్తుంటాడు గంగా ఉపయోగం వచ్చేది గంగా ఎక్కడ ఉండేది వీడికి అయిన ఉపయోగం ఉండేది ఎక్కడో చోటపడి ఉంటాడు అలా ఉంటే అన్న అనాథకాలం అన్నాం ఏదో అన్నాం సో దేశంలో ఉపాధి పెడతాడు మళ్ళీ అహం మమ అహం చుట్టూ కొన్ని ఉపాధులు పెడతారు మమ చుట్టూ కొన్ని ఉపాధులు పెడతారు ఎన్ని ఉపాధులు పెడతారు ఈ ఉపాధులన్నీ పెట్టిన తర్వాత ఆత్మని సర్వే ఏకం భవంతి అన్నిటిని డ్రాప్ చేసి కూర్చోండి అప్పుడు మీరు చూసుకోండి చూపెక్కడుందో చూసుకోండి ఇప్పుడు ఆత్మలో విలీనమై ఉన్నాడు నేను ఆరాధించే రాముడు ఎక్కడున్నాడు ఆత్మలో విలీనం అన్ని దాంట్లో అక్కడ సర్వే ధ్యానం ఎనానిమస్ మెడిటేషన్ చెప్పాను మీకు ఐఎమ్ ఎనానిమస్ ఐఎమ్ వన్ హూమ్ ఐ టూ డూ నాట్ నో నేను ఎవరో నాకే తెలియదు ఎనానిమస్ నేను ఎనానిమిస్ట్ గా ఉండాలనుకోండి ఆ మెడిటేషన్ లో ఈ పరిచ్ఛేదములు ఈ రాగములు ద్వేషములు అనుకోండి రాగద్వేషం ఇట్స్ మేజర్ డిజార్డర్ ఇన్ ది కాన్షియస్ కాబట్టి ఆత్మనిష్ఠులుగా ఉండండి ఆత్మనిష్ఠగా ఉండండి పొద్దున్న మధ్యాహ్నం సాయంకాలం ఆత్మనిష్ఠులుగా ఉంటూ ఉంటాడు చాలా నితశ్చనా మెడిటేషన్ లో కూడా ఈ ఆత్మనిష్ట ఉంటుంది వాళ్ళు ఏం చేశారంటే శూన్య వాళ్ళ వైపు పట్టుకెళ్ళిపోయారు బుద్ధుడు చెప్పిన విపశణ లేరు ఇప్పుడు వీళ్ళు చెప్పిన విపశన లో ఆత్మానే మాట వాడకపోవడం బుద్ధుడు ఆత్మవారి ఆత్మశబ్ద ప్రయోగం కూడా చేసి కానీ వీళ్ళు ఆత్మశబ్ద ప్రయోగాన్ని చేయకుండా శూన్యమే తత్వము అని మొదలుపెట్టి విపశన చేస్తారు దాంతో ఏమవుతుందంటే ఈ అనేకములైన సంకల్పములు విలీనమవుతాయి కానీ దేని ఎందుకు విలీనమవుతుందో అది శూన్యమని కొట్టుకుంటారు దాంతో అది మిస్క్రిడవు ఎందు విలీనమవుతుందో అది సత్వం అని పట్టుకోవాలి తప్ప దాన్ని శూన్యం చేయడానికి వీరు లేరు కాబట్టి నిరుపాధికమైన ఇవన్నీ ఈ ప్రాణాదులు ప్రాణాది ఉపాధులన్నీ కూడా విలీనమైపోతాయి ప్రాణశుద్ధం ప్రాణం అంటే అన్ని ఇంద్రియములకు ప్రాణం అని పేరు ఇవన్నీ విశేషములు ఇవన్నీ ఈ విశేషములు అంటే వేరు వేరు వేరు ఫలానా అని అర్థం విశేష శబ్దానికి ఫలానా చూపడేటండి ఫలానా ఇంద్రియ శక్తి వినికి ఫలానా ఇంద్రియ శక్తి అవన్నీ విశేషం ఈ విశేషంలోనే కూడా వాటికి పేర్లు ఉంటాయి ఈ విశేషాలకి పేర్లు కర్మను వచ్చిన పేర్లు ప్రాణాది కర్మచ నామ అభిధేయ అని చేస్తున్న పనిని బట్టి ప్రాణము అని పేరు పెట్టారు చేస్తున్న పనిని బట్టి చక్షు అని పేరు పెట్టారు శిరుణోపితి ఈ పేర్లన్నీ కూడా ఆ సంక్షణని బట్టి వచ్చిన పేర్లు ఆ ఫంక్షన్ వచ్చి బట్టి వచ్చిన పేర్లు ఆ ఫంక్షన్స్ ఇవన్నీ కలిపి ఇంద్రియములు అనబడతాయి ఇవన్నీ కూడా ఆ నిరుపాహితమైన ఆత్మ ఎందు అనుకో చక్కటి దృష్టాంతం ఇప్పుడు మీరు తరంగములు ఇలా కదులుతున్నాయనుకోండి సూర్యుడు ప్రతిఫలిస్తాడు ఒక్కొక్క తరంగంలో ఒక్కొక్క ముక్క చొప్పున వంద సూర్యుల మొక్కలు ఉంటాయి కదా ముక్కలు మొక్కలు కానీ ప్రతి తరంగంలోనూ ఓ మొక్క ఉంటుంది సూర్యుడు యొక్క ముక్క మీరు చూడొచ్చు ఆ ముక్కనే హండ్రెడ్ పీసెస్ పైకి చూడకుండా నీళ్ళకేసి చూస్తాయి సపోజ్ అక్కడ నీళ్ళు లేవనుకుంటాయి ఈ మొక్కలన్నీ ఆ సూర్యుల్లో కలిసిపోతాయి ఆ సూర్యుల నుంచి సూర్యుడిలో కలిసిపోతాయి అలా అర్థం చేసుకోవాలి ఇప్పుడు అర్థం ముందు నెలకొంటారు లోపల ప్రతిబింబం కనపడేది మీరు పక్కకి తప్పుకున్నారు ఈ ప్రతిబింబం ఏమైంది అందరిలో విలీనం అయిపోయింది అక్కడేమి విలీనం అయితే కాలేదు కొన్ని కిటికీలో అది కాదు మరి ఎక్కడికి పోయినట్టు మీలో కలిసిపోతుంది అలా చెప్పాలి రెండు చెప్పాలి ఒకటేమో నా నుండి వచ్చింది ప్రతిబింబము నాలో కలిసిపోయింది బింబ ప్రతి బింబపాలు ఇంకొకటి ఒకటో తెలుసిన అష్టాసం లేదు లో కలిసిపోవడానికి కలిసిపోవడానికి కలవడానికి కలవపోవడానికి ఉండడానికి పోవడానికి ఇప్పుడు పాలు ఎక్కడికి పోయిందంటే ఏం చెప్తారు అది రజ్జు పోవాలి ఎక్కడికి పోయిందో దాన్ని వ్యాఖ్యానం చేయకం అని చెప్పేసి కొట్టిపాలి లేకపోతే రజ్జులోకి వెళ్ళిపోయింది దగ్గర అన్నదే చెప్పి రెండు అక్కడ కాబట్టి ఇక్కడ జలములందు సూర్యుని ప్రతిబింబములు అనేకానేకములు జల సూర్య ప్రతిబింబం ఇవన్నీ కూడా జలం తీసేస్తే ఆదిత్యేకం ఆదిత్యునిలో అవన్నీ ఏకమైపోతాయి అలాగే ఇంద్రియ వ్యాపారములన్నీ కూడా ఆ చైతన్యం యొక్క వివర్తములు తప్ప వేరే కాదు కాబట్టి ఆ చైతన్యంలో ఏకమైపోతాయి తర్వాత మాత్ర మనిషి చాలా వీక్ మైండెడ్ గా ఉంటాడు సత్యం వైపు తెలుసుకున్నా ఆ మానసం మానసికమైన వీక్నెస్ మైండ్ పెట్టదు వాడు ఏమనుకుంటాడంటే మీరు గిట్టే బాధ్య ఉందని ఆత్మనిష్ట అన్నాడు మీకు బాధ్య ఉంది ఆత్మనిష్టలో ఉన్నామనుకోండి ఈ ఆత్మ భోజనం పెడుతుందా అన్నాడు సార్ కాకపోతే ఇప్పుడు కొడుకు పెళ్లి అవ్వలేదు వాడికి పెళ్లి ఆత్మనిష్ట పెళ్లి చేస్తుందా ఆత్మ ఆత్మా ఆత్మాన్ని పట్టి కూర్చుంటే అవుతుందా చూడాలి ఏదో దుప్పు జాతకాలు ఇవే పట్టుతుంది వెళ్ళిన వాడిని చేసి కొంచెం ఇంటర్నెట్ లో లాగా కొంత నెట్వర్కింగ్ చేసుకుంటే పెళ్లి కొడుకు ఎక్కడున్నాడు పెళ్లి కుటులు ఎక్కడున్నాయి వర్క్ చేయాలి చేస్తే పెళ్ళిళ్ళు అవుతాయి కానీ ఆత్మ ఏదంటే ఆత్మ చేస్తున్న పెళ్లి ఇంట్లో కూడా అదంట నేను ఆత్మనిష్టలో ఉన్నాను అంటే పెడుతుంది సరే ఆత్మ భోజనం ఉండమైనా మీ ఆత్మనిష్ట భోజనం పెట్టుందేమో చూస్తాను అసలు ఉంటుంది చేయాల్సిన పనులు భోజనం ఉన్నాయి పొందవలసినవి ఉన్నాయి అంటే చూడు నువ్వు పొందాల్సింది ఇది ఒక్కటే పొందాల్సింది అంటే తదేతర్వస్య ఈ మొత్తం జగత్తులో జగత్ అస్థ్య సర్వస్య నిర్ధారణ సృష్టి ఇది ఈ సర్వము ఉన్నది కదా ఈ సర్వంలో కల నువ్వు పొందాల్సింది ఒక్కటే ఈ సర్వము నువ్వు ప్రకాశింపజేసే ఎదుట చైతన్యం తప్ప ఇది ఏది పొందాల్సిందే కాదండి మూడంత సంపద ఉన్నది బయట జగత్తులో డబ్బు నేతనే కొంత మనం వసూలు చేస్తున్నారు కొన్ని బంగారం ఏమైనా పోగు చేస్తాక కొంత కీర్తి ప్రతిష్టలు అసలే అక్కర్గా ఏ కర్మ చేసే స్వర్గాలు అది అక్కడ ఏది నువ్వు పొందక్క ఏ స్వరూపాలను నువ్వు బోధ ఎలా ఉండదో మనిషి యొక్క మనస్సుని దీనికి నచ్చజెప్పడం అంత కఠినమైన తన చేశాన్ని వాడు గడ్డ పట్టుకుని బట్టుకున్నాడు చెప్తే కూడా వాడు లేనాడు అక్కడ ఉంది అక్కడ ఇక్కడ ఉంది అని అటు పడిపోతాడు దేవుడు నీ హృదయంలో ఆత్మరూపంగా ఉన్నాడు రా అని చెప్పి మీరు ఎవళ్ళనైనా మీరు నమ్మ బయట కలిగినా అహో అలాగా అంటాడు మళ్ళీ సంచీలో బట్టలు పెట్టుకుని మళ్ళీ తిరుపతి అంటాడు లేకపోతే రామేశ్వరం అంటాడు అలా పోతూనే ఉంటాడు మళ్ళీ అక్కడ ఉన్నాడు దేవుడు తర్వాత దీంట్లో ఇంకో రహస్యం ఉంది ఆలోచించండి మేము ఇది అది కూడా పెట్టుకుంటా ఉండే మీ సమస్య వెళ్తాం మీరు అనొచ్చు చాలా ఉండంలో ఉంటారు సాయంత్రం చేసేస్తూ ఉంటారు చదివేస్తూ ఉంటారు మళ్ళీ సంధ్యలో సమావేశమని రైలు ఎక్కి మళ్ళీ దేవుడు ఇక్కడ ఈ దేవుడు ఇక్కడ ఉన్నాడు ఆ దేవుడు ఎక్కడు మళ్ళీ దేవుళ్లలో భేదా మేము నేను నా దేవుళ్ళు ఈ దేవుడు ఇక్కడ ఆ దేవుడు అక్కడ అని ఇలా అని దేవాలయాల్లో విశేష ఈ దేవాలయంలో ఉన్న ప్రత్యేకత ఇంకే ఈ ఎక్కడా దేవాలయం మీకు ఇన్ని దేవాలయాలు చూసేందు బాగా ఉంగుని అలా దేకి కానీ లోపలికి వెళ్ళలేమన్నలాంటి దిగ్గేటు ఉన్న దేవాలయము మొత్తం సృష్టిగా ఇది ఉన్నది అని దానికల్ల ఒక ప్రత్యేకత అలాగే ప్రతి దేవాలయానికి ఓ ప్రత్యేకత దానికి బాగా పొత్తి బుమ్మం దాని ప్రత్యేకత ఇంకో చోట అది శివుడు ఇంకో శివుడికి మేసాలు ఉంటాయి మీసాల ఉన్న శివుడు ఇక్కడే ఉన్నాడండి ఇంకెక్కడా లేదండి అని పో శివుడు యొక్క ఇంకో దేవుడు నేలలోనే ఉంటాడు అది ఆ దేవుడు ప్రత్యేకత నేలలో ముందుకుంటాడు సంవత్సరానికి ఒకసారి నేల నుంచి బయటకు వస్తాడు అది ఆ దేవుడు ప్రత్యేకత అన్ని ఇలాగా దేవుళ్ళకి ఇన్ని ఉపాసులను పెట్టి ఈ దేవుడు వేరో ఆ దేవుడు వేరేంటో ఇలా తిరుగుతూ ఉంటాడు మళ్ళీ వేదాంత పాఠం వచ్చేప్పుడు దీందా దీందే దాని దాని దానిదే అలా ఎప్పుడైతే ఉంటారో అంటే దీన్నే ఉంటారంటే ఇవి కాంట్రడిక్ట్ ఇవర్స్ సార్ అంటారు అంటే మీరు ఇక్కడ ఈ గుడుగు అక్కడ ఆ గొడుగు అలాగే పెట్టుకుంటే ఇదో మేక ప్రోగ్రెస్ కాబట్టి తీర్థయాత్ర చేసిన సందర్భంలో కూడా ఆత్మస్వరూపంగా మాత్రమే ఈశ్వరుడు గలడు అనే ఒక దృఢమైన నిష్క్రియంతో ఉండాలి అనుకునేది సో తదే తత్పత అస్య సర్వస్య ఈ సర్వమైన జగత్తులో నువ్వు పొందాల్సింది ఏమి లేదమ్మా నువ్వు పొందాల్సింది సో యదయం ఆత్మ ఏది ఇది అంటే ఏది ఎదయం ఆత్మ ఈ ఆత్మ ఏదైతే ఉండదు మాత్రమే నువ్వు పొందవలసినది అది లోకంలో తెలుసుకోవాల్సినవి చాలా ఉన్నాయి కదా అంటే అదేనా తత్సర్వం వేట దీన్ని తెలుసుకుంటే ఈ సర్వమును తెలిసినట్టు ఇది ఆత్మస్వరూపం దగ్గరికి వచ్చేప్పటికీ ఇది చాలా పెద్ద ప్రణాళిక ఏమ జ్ఞాపేన సర్వం జ్ఞాతం భవతి అని కేన విజ్ఞాత సర్వం విజ్ఞాతం భవతి అని నేను అది చెప్తాను సో అది మంత్రం ఈ మంత్రము తరచుగా పోట్ చేసే మంత్రం అదే పదనీయవస్థ్యా అనే ఉంటాం ఏం కావతారు అన్ని జ్ఞాతత్వ సామాన్యాలు ఆత్మ జ్ఞాత అనాత్మ అంటే ఇక్కడ ఏమని చెప్పారు మీరు ఆత్మని కొట్టుకోరా అనాత్మని వదిలిపెట్టే ఏముంది అనాత్మ వాళ్ళు ఏమీ లేదు ఆత్మని పట్టుకో అనంతకు ముందు చెప్పారు ఆత్మత్యవ ఉపాసీత అంటే వీడు ప్రశ్న అడుగుతున్నాడు చూడండి టు బిగిరి వ్యక్తి మాకు ఆత్మ తెలియదు అనాత్మ కూడా మాకు తెలియనివే కాబట్టి అనాత్మని పట్టుకుని ఆత్మనే ఆత్మను విధులు పెట్టచ్చు లేదా ఆత్మని పట్టుకుని అనాత్మని విధులు పెట్టవచ్చు లేదా రెండింటినీ పట్టుకోవచ్చు అలాగా ఇన్ని పక్షాలు ఉంటూ తెలియకపోవడం అనేది ఆత్మకి అనాత్మకి సమానమే అయినప్పుడు కేవలము ఆత్మనే పట్టుకోవాలి తప్ప అనాత్మను పుట్టుకోక్కర్లేదని చెప్పటంలో ప్రత్యేకత ఏమిటి అని ప్రశ్న ఓకే ఇప్పుడు ఈ పండుగ నేను ఎప్పుడు రుచి చూడలేదు ఆ పండు రుచి చూడలేదు ఎప్పుడు నేను ఎరుగని పండులే నేను ఇదే తినాలని తినకూడదు వాట్ కుడ్ బి ది స్పెషల్ రీజన్ ఫర్ దాట్ అర్థమైందండి అనిర్జ్ఞాతత్వ సామాన్యం అంటే సమాన ధర్మం రెండింటికేను ఆత్మకి అనాత్మకి సమాన ధర్మం దేవుడి అనిర్జ్ఞాతత్వం అంటే వీడికి అది జైది ఇది అలాంటప్పుడు అకస్మాత్ ఆత్మోపాసనేవా ఆత్మేతీత ఇది మాకు తెలియకపోవడం అన్నది ఆత్మ అనాత్మలకి సమానంగా ఉంటూ ఉంటే కేవలం ఆత్మని తెలియటండే మీరు ప్రయత్నాన్ని గట్టిగా పెట్టండి అని చెప్పుటప్పుడు అభిప్రాయం ఏమి అని ప్రశ్న నా ఇతర విజ్ఞానే అనాత్మ విజ్ఞానములను పక్కన పెట్టండి చేసేందులో చేశారు చాలు మీరు ఆత్మస్వరూపాన్ని ఆత్మను తెలుసుకున్నతే మీరు ప్రయత్నం గట్టిగా చేసుకోండి ఇతర విజ్ఞానముల గెడల ఉపేక్షాభావాన్ని మీరు వహించవచ్చును అని చెప్తున్నారు కదా అలా చెప్పడానికి కారణమేమి వైస్తో కస్మాత్ వాట్ కుడ్ బి ది రీజన్ అని ప్రశ్న ఉచ్యతే ఆ ప్రశ్నకి సమాధానంగా ఈ మంత్రం వచ్చింది తదేత పదనీయ మత్స్య సర్వస్య ఈ సర్వమునకు ఈ సర్వమునందు ఈ సర్వంలో షష్ఠి నిర్ధారణ షష్టి ఈ సర్వంలో తెలియదగ్గది ఆత్మ ఒక్కటి ఇప్పుడు మేళాలోకి వెళ్ళి ఇంతమంది జనంలో అసలైన యోగ్యమైన వ్యక్తి ఒక్కడే ఉన్నాడండి అన్నట్టుగా ఈ సర్వంలోనూ తెలియదగ్గరి ఆత్మ ఒక్కటి భాష్యదే కదే వాదని అంటే ఆహ ఏత ఇది ఆ ఇయది మాత్రమే మనము పొందదగది ఇతరమేది కాదు అంటే అనేకము నుండి ఒక్కదాన్ని మాత్రమే మీరు స్వీకరించాలి అని చెప్పినట్టు దాని నిర్ధారణ అంట అధారణార్థి ఈ షష్ఠి విభక్తికి నిర్ధారణము అర్థం అనేకమునందు ఒకదాన్ని పట్టుకుంట నిర్ధారణ అని అంటారు టెక్నికల్ వర్డ్ వ్యాకరణ నుంచి వచ్చింది అనేకమున్నప్పుడు ఒకరిని పట్టుకుంటారు రెండింటిలో ఒకరిని ఒకటి పట్టుకోవడము అనేకమున్నందు ఒకటి పట్టుకోవడం అన్య కథ రెండింటిలో ఒకటి పట్టుకోవడం అన్య క్షమ అనేకమున్నందు ఒకటి కొట్టుకోవడం మొత్తాన్ని ఒకటి కొట్టుకోవడం అటువంటి సందర్భంలో నిర్ధారణ షష్టి ఈ అస్య సర్వస్యా అన్నది నిర్ధారణ షష్టి మొత్తం మీద అభిప్రాయం ఏమిటంటే అస్మిన్ సర్వస్మిన్ సర్వమునందు అని నిర్ధారణ సృష్టి యొక్క ప్రాక్టికల్ మీనింగ్ ఏమిటంటే ఈ సర్వము ఉంది కదా దీంట్లో మేమేది పట్టుకోవాలి అంటే ఈ సర్వంలోనూ నువ్వు పట్టుకోవాల్సింది ఏమీ లేదుగా ఈ సర్వమును ప్రకాశింపజేస్తూ తద్వారా ఈ సర్వమును వ్యాపించి ఉన్న ఆత్మ ఒక్కటి దాన్ని మాత్రమే నువ్వు పట్టుకోవాలి దాన్ని పదలింగంలో పెట్టుకోవాలి ఆత్మతత్వం తదేతత్ పదలింగం ఏ ఈ ఆత్మ అనే యథార్థ వస్తువు కదదు ఆత్మ ఏ తత్వము తత్వం అంటే యథార్థ వస్తువు ఇప్పుడు సినిమాకి వెళ్తే సినిమా తరమీద వందలు వేలు కనపడతాయి బాహుబలి వెళ్తారు ఏవేవో కనపడతాయి అలా లక్ష మంది జనం ఉన్నట్టుగా వాళ్ళందరికీ వేషాలు వేస్తారు అవన్నీ కనపడతాయి వాళ్ళందరి చేతిలో ఆయుధాలు కనపడతాయి ఇవన్నీ కనపడుతూ ఉంటాయి ఆ సర్వములో యథార్థమైనది మనము తెలుసుకునేది ఒక్కటి ఏదైతే ప్రకాశం అన్నట్లు అన్నట్టు సో అలాగే ఇక్కడ కూడా నీకు కనబడుతూ ఉంటాయి శబ్దములు అనేక గంధములు అనేకం రసములు అనేకం స్పర్శలు అనేకము మనస్సుతో చేసే సంకల్పములు అనేకములు దేవుళ్ళు అనేకము దేవతలు దెయ్యాలు భూతాలు ఇన్ని ఉన్నాయి ఎన్నెన్నో ఉన్నాయి ఇప్పుడు దేన్ని పట్టుకోవాలి నువ్వు దేన్ని పట్టుకోద్దమా ఈ సర్వము దేవి ప్రకాశంలో ప్రకాశిస్తుందో అది నీ స్వరూపమే అది పట్టుకోవాలి అవును అవును కొంచెం ఆ దారి వేరు మొత్తానికి ఫైనల్ గా అదే అవుతుంది అక్కడ ఈశ్వర నిర్వచనంగా చెప్పారు దాన్ని బ్రహ్మ నిర్వచనంగా కూడా దేనికంటే ఏమిటైనట్లేదు ఇక్కడ కొంచెం డైరెక్షన్ మరో రకంగా ఉంటుంది చెప్పండి అక్కడ ఇంది ఏదో చేసే ఉన్నది ఆ విధిపెట్టుకోవాలి మన వాళ్ళు పెద్దవాళ్ళు ఏదో చెప్పారంటే వాళ్ళకి ఏమీ తెలియదు ఫస్ట్ విశుద్ధి తీరపోతే అది ఏమన్నా గీత అదేమన్నా భగవద్గీత శంకర భాష్యం చదివేమన్నా మీకు చెప్పారా వాళ్ళకి వాళ్ళ తల్లిదండ్రులు వాళ్ళ దాత ముఖాతం చెప్పింది చెప్పారు తర్వాత మీరు చేసినా తెలిసి ప్రేమతో ఏ పని అది దట్ ఈజ్ నికషోపలమంత అంటే ఇది ది బెంచ్ మార్క్ అలా తీసుకోండి అంటే కండిషన్ సాటిస్ఫై అయిన తర్వాతనే చేయాలి మీరే పని చేస్తారు మీరు తీర్థయాత్ర చేస్తారనుకోండి అమ్మా వాళ్ళ చిన్నప్పటి ఏం చెప్తున్నారు మీరు ఆర్గ్యుమెంట్ అది గత్యుమెంట్ ఇది శుద్ధి భాగం అది ఏ ఉపయోగకరమైన ఆర్గ్యుమెంట్ కాదు వాళ్ళు ఏదో చెప్తారు వాళ్ళు కాలం వేరు ఆ తరం లేదు వాళ్ళు చదివిన చదువు ఆ సందర్భం లేదు వాళ్ళకే అది సరిపడేది తర్వాత తరానికి అది కథ దాంతో పక్కన పెట్టండి మీరు తెలిసి తీర్థయాత్ర చేస్తున్నారనుకోండి తీర్థయాత్ర అనగానే మనం ఎదురు చూస్తున్నాము దాని సమయం సందర్భం అంతా తెలుసుకుని ప్రయాణతో చేయండి తెలిసి మీరు పూజ చేస్తే తెలిసి ప్రయాణతో చేయండి ఏ పని చేసినా అంతే అంటే బాబా మా చిన్నప్పటి నుంచి ఏదో ప్రాక్టీస్ ఉండండి మా వాళ్ళు వెళ్ళిపోయింది మాతామహుల్ ఇలా చెప్పారు పితామహుల్ ఇవన్నీ ఆది మంచి కావాలి తర్వాత చిన్నప్పటి నుంచి మీరు ఆలోచన లేకుండా గతాన్ని పెట్టుకోలో కహ అందరు మెచ్చిన దానం ఉన్నారు కాబట్టి ఇప్పుడు కూడా అలాగే చేయాలి అని మీరు నిశ్చయించి కూర్చుంటే ఇంకేముంది శాస్త్రం ఏముంది అదేమి లేదు పొడవు వాళ్ళకి ఏ డైలీస్ అంటే ఏమిటో సంస్కృత పదం పెట్టి దాన్ని ఎలా హ్యాండిల్ చేయాలో ఈ హర్బులని ఆ మందులని ఈ మందులని అర్థంబర్థం లేని వేసుకొని దాంతో అనేకం వ్యాధులు తీసుకొని ఇబ్బంది పడి దేహత్యాగం చేస్తూ ఉంది వాళ్ళు చిన్న లేకపోవడం చేత వాళ్ళకి రోగం వచ్చేది మరి వాళ్ళు చిన్నట్టుగానే మనము తినే వాళ్ళు తెచ్చుకున్న రోగాన్ని మనము తెచ్చుకోవాలా అలాగే దేహం అయ్యేది మనస్కైంది వాళ్ళకి చెప్పినట్లు యోగ్యమైనది మనం ప్రతిదీ తెలిసి యోగ్యమైతే తీసుకుంటాం కాకపోతే తీసుకోవచ్చు కాళిదాసు అన్నాడు పురాణమిత్యవ నం నాపి కావ్యం నవమి సంతఃపరీక్షయబుద్ధి ఇది సువర్ణాక్షరాలతో లిఖించదగిన మాటల్ని కాళిదాసు మానవికాజ్ఞమిత్రము అనే నాటకానికి ప్రారంభంలో సూత్రధారణ చేత పలికించాడు చూడండి కొత్తది కాబట్టి ఎందుకు బలికి రాని అని పక్కకు తోసేయటము తప్పే చాలా ప్రాచీన కాలం నుంచి వస్తుంది కాబట్టి చాలా మంచిగా ఇది ఉంటుందని దాన్ని పట్టుకు వెళ్ళాడటము తప్పే మీరు కొత్త దాని మీద మోజు వద్దు పాత దాని మీద రోత వద్దు అది ఒక రకం మనుషులలో ఉంటారు కొత్త మోజు పాత రోత కొత్త వెంట పాత రోత ఇంకో కొంతమంది ఎలా ఉంటారు చాలా మంది ఎలా ఉంటారు కొత్త మాకు పడదు మాకు పాత ఉండాలి మీరు కొత్తగా పెట్టిన చింతగా పచ్చని మేము ముట్టుకోము మీరు పాత చింతగా పచ్చడి ఉంటే కొట్టించుకోండి ఆరు మాసాల క్రితం ఆరు మాసాల క్రితం పెడితే మాకు వద్దు కనీసం మూడు సంవత్సరాల క్రితం పెట్టిన అవి ఉండాలి ఎంత ఓల్డ్ అంత గొప్ప ఓల్డ్ ఈజ్ గోల్డ్ అని ఆ రకంగా పట్టుకుని వేలాడుతూ ఉంటారు కాబట్టి ఈ రెండు ధోరణులు కూడా తప్పు సంత పరీక్ష సత్పురుషులు ఏం చేస్తారు చక్కగా కొత్త పాత ఏది మంచిది అన్న దాంట్లో పరీక్ష చేసి కొత్త మంచిదైతే కొత్త పట్టుకుంటాను పాత మంచిదైతే పాత పట్టుకుంటాను అంతేగాని కొత్తది కాబట్టి కొత్తని పాతది కాబట్టి పాతని కొట్టుకో మూఢ పరప్రత్యనే బుద్ధి మూఢుడు ఎలా ఉంటాడంటే ఇతరులు ఏది కొట్టుకుంటే నేనేది కొట్టుకుంటాను అంటాడు ఇంకొకటి వేసి చూస్తాడు వాడు చేసింది నేను చేస్తాను చిన్నపిల్లలు ఉంటారు చూడండి అరే స్వామీజీకి దండం పెట్టాలంటే పిల్లలు కానీ తల్లిదండ్రులు వచ్చి దండం పెట్టిస్తే వాళ్ళు ఉంటే చేస్తారు వాడికేమీ స్వామీజీ దండం లేదు వాడికి ఏమీ తల్లిదండ్రులు చేశారు కాబట్టి చేస్తారు చిన్నపిల్లలకి మనకి తేడా ఏమీ లేదు మనం ఒకే వయస్సు వచ్చింది తప్పిస్తే మనము చిన్నపిల్లల వంటి ఆ చిన్నపిల్లల యొక్క చెతగానితనము వీక్నెస్ ఆఫ్ మనలో కూడా ఉండదు దాన్ని గుర్తుపట్టి నేను పక్కన పెట్టి నేను ముందుకు వెళ్ళాలి నేను ఏమంటున్నాను ఈశ్వరుణ్ణి మీరు తెలిసి ప్రేమతో ఆరాధించమంటున్నా నేను మిమ్మల్ని ఇది మానే అయింది నేను చెప్ప తెలిసి ప్రేమతో ఆరాధించమంటున్నాను ప్రసాద భక్షణము ఈశ్వర ప్రీతి ఎందుకు అవుతుందో మీరు ఎవరైనా నాకు చెప్పగలుగుతారా ప్రసాదం తింటే ఈశ్వరుడికి ప్రీతి కలుగుతుంది ఎందువల్ల నేను అనుకుంటున్నాను ప్రసాదం ఇతరులకి పెడితే ఈశ్వరుడికి ప్రీతి కలుగుతుంది నేను అనుకుంటున్నాను కాదు తింటే విషయం కలుగుతుందని మీరు అంటున్నారు ఎక్కడో కథ విన్నారు మీరు దాన్ని బట్టి అందరు వాళ్ళు ఫాలో అవుతున్నారు మీరు ఫాలో అవుతున్నారు ఒక కథకి చెప్పింది బహుశా అన్ని కథలకి మీరు దాన్ని సర్వత్ర అప్లై చేసుకుంటున్నారు తప్ప దాంట్లో సారమున్న మాట కాదు మన మనప్రసాదము అన్నది మనస్ప్రసాద సౌమ్యత్వం అని దైవీ లక్షణములలో మనస్ప్రసాదాన్ని ఇరవై లక్షణాలలో ఉన్న పదమూడో అధ్యాయంలో చెప్పాడు అనమాట అక్కడికి అది అది దైవీ లక్షణం తప్ప ప్రసాదం భక్షయతి అన్నదాంట్లో దైవీ లక్షణమే ఉన్నది కాబట్టి మీరు తెలిసి ప్రేమకు చేయవాలి ప్రసాద భక్షణం మానేయమంటారా అంటే చూడండి అలాగా స్నాక్స్ తిన్నట్టుగా ప్రసాదాలు తినకపోవడం ఏదో లిమిటెడ్గా ఇప్పుడు ఇప్పుడు ప్రసాదం తీసుకొచ్చి పెట్టారనుకోండి ఐ వాంట్ టేక్ ఇట్ నాకు పొట్లం కట్టినవ్వండి నేను భోజనంలో కంచంలో వేసుకుని ప్రసాదం పట్ల వేసుకుని ఇప్పుడు తిన్నీ సైన్ లాంటి ప్రసాదం కదా నాకు రెండం తీసుకుంటు వేసుకుని వేసుకోవడానికి ప్రసాదం కాబట్టి ఏదైనా నడిచిపోతుంది ఇట్ నాట్ లైక్ మీరు ప్రతిదీ కూడా తెలిసి ఆచరించాల్సిన తెలియదు ఇప్పుడు జపం చేస్తున్నారనుకోండి జపాన్ని స్వామీజీ జపాన్ని విమర్శించి జపాన్ని విమర్శ చేయలేదు జపాన్ని మీరు చేసే పద్ధతిని నేను విమర్శ చేస్తున్నాను తింకపోతే మీరు చేసి జపం సంఖ్య ఉందా సంఖ్య ఉంటే కంటిన్యూ చేయండి అయితే నేను చెప్పినట్టుందన కాబట్టి అంతా చేయాల్సి ఉంటుంది మంచిది మీరు ఆత్మస్వరూపాన్ని తెలుసుకోండి కానీ మరి దేవుడు దేవుడు మీ దేవుడు కూడా ఆత్మస్వరూపంగానే ఉన్నాడీ దేవుడు You worship your consciousness. I am not saying that, I am not saying that, I am not saying that, I am not saying that, I am not saying that, I am not saying that, I am saying that, I am saying that, do you believe in God? That is, he made these people consider God, I don't believe in him. He did not say I do not believe in God absolutely, and I was like, The way these people are conceiving God, I do not believe in the fact. I don't have any problem with him. Because the way these people conceive God, it is very difficult to believe in that God. So, if the God has been to us, we will not introduce ourselves. We will not introduce ourselves. We will not introduce ourselves. ఏమో మీ ప్రశ్న సలహాలు ఎదయమాత్మ ఏదేదో ఆత్మతత్వం అనేది ఏది కలదో ఈ సర్వమునందు మీరు పొందదగినది ఏదైతే కలదో అదంతా కూడా ఆత్మస్వరూపము గలదు కింద విజ్ఞాత్యమేవ అన్యతు చూడండి అమ్మగారు వేసిన ప్రశ్నే మళ్ళీ ఇక్కడ ఇక్కడ శంకర్లు వేస్తున్నారు ప్రశ్న ఆత్మ తెలుసేస్తుంటే కదా ఇంకా మిగతా ఏమీ తెలుసుకొని అక్కర్లేదా అంటే మీరు కొంచెం కలు కలుపుబోదుతరంగా సమాధానం చెప్పాలనుకోండి అంటే అకామడేటివ్ నేచర్ తోటి సమాధానం ఆ కోడా తెలుసుకోండి అని చెప్పాలి అని శంకర్ వల్ల చెప్పండి ఇంకా మీరు మిగతాలోని తెలుసుకో ఆత్మను తెలిసేసుకుంటే సరిపడుతున్నా మిగతాలోని తెలుసుకో ఆత్మను తెలుసుకోండి అనాత్మ నేను తెలుసుకుంటాను త్రాడు తెలుసుకోవాలా పాము తెలుసుకోవాలా పాముడు తెలుసుకోవాలి త్రాడు తెలుసుకుంటే మరి పాము తెలుసుకోకపోయినా పర్వాలేదు పర్వాలేదు ఎందుకో తెలుసు అది లేదా కదా ఇంతేగా తెలుసుకోవాలి దేవడానికి గురించి ఓ అహీన తెలుసుకోకపోయినా పర్వాలేదు త్రాడు ఒక్కడికి తెలుసేసుకుంటే చాలా కొంతమంది దాన్ని పాము అంటున్నారు కొంతమంది మాలంటున్నారు కొంతమంది భూమివరము అంటున్నారు కొంతమంది జలధార అంటున్నారు ఇన్ని రకాలుగా దాన్ని వికల్పిస్తున్నారు కదా అవన్నీ మేము తెలుసుకో ఇన్ని ఉన్నాయి ఇన్ని వికల్పములు ఉన్నాయి దాని గురించి అవి ఏమీ తెలుసుకోకుండా కేవలము ఇది త్రాలు అని తెలుసుకుంటే సరిపడుతుందా సరిపడుతుంది ఎన్ని రకాలుగా వాళ్ళు పొరపడుతున్నారో తెలుసుకోవాల్సిన అవసరం లేదా అవసరం లేదు కొట్టి సో కింద మరి జ్ఞాతవ్యమేవో అన్యత అన్యతంటే అనాత్మ అనాత్మను తెలుసుకోవట్లేదు అర్థం లేదు నా కిందది అంటే మరి ఏమిటి తెలుసుకోవాలంటారు అనాత్మను అర్థం లేదని చెప్పేసి తీసేస్తారు కదా ఏమిటి తెలుసుకోవాలంటారు జ్ఞాతవ్యత్వే జ్ఞానాంతరమేక్ష ఆత్మ జ్ఞానాత్ అవన్నీ దీన్ని తెలుసుకోవాలి అని మీరు ఒకవేళ అన్నప్పటికీ మీరు ఆత్మను తెలుసుకుంటే ఆత్మను తెలుసుకునే తెలివి అంటే దాని తెలివి కూడా ఇంక్లూడ్ అయిపోతుంది వేరే తెలుసుకోవలసినదిగా మిగిలి ఉండదు ఇప్పుడు అక్కడ ప్రాబ్లం ఉంటుంది ఒకడు రజువు అంటాడు ఒకడు సర్పం అంటాడు రజ్జువు కాదు రజువు అంటే ప్రాబ్లం ఒకటి సర్పం ఒకడు మాల అంటాడు ఇంకొకడేమో భూ వివరము అని అంటాడు అంటే నెలలో ఏదో నెర నెర ఏర్పడింది ఇన్ని రకాలుగా అంటున్నారు ఇప్పుడు వీళ్ళందరూ చెప్తున్న సిద్ధాంతములను నేను పరిశీలించాల్సిన అవసరం ఉందా లేకపోతే అది త్రాడు అని తెలుసుకుంటే సరిపడుతుంది సరిపోతుంది మరి వీళ్ళందరి సిద్ధాంతాలని పరిశీలించాలి అక్కడ అక్కడ అదని దాంట్లో ఏదైనా విలువ ఉంటుందో ఆ ఈ త్రాడు అనే జ్ఞానంలో అంతర్గతం అయిపోయింది ఇంకా అంతకంటే వేరే ఏది మిగిలి కాబట్టి మీరు జ్ఞాతం చేస్తే అది ఒకవేళ అనాత్మ తెలియదగ్గది అనే పరిస్థితి ఉన్నప్పటికీ కూడా మీరు ఆత్మ ఎప్పుడైతే తెలుసుకుంటారో ఆత్మ జ్ఞానము కంటే వేరే జ్ఞానమును అది అపేక్షించదు అనగా ఆత్మజ్ఞానమునందు దాని జ్ఞానము అంతర్గతమైపోతుంది ఎలా అంతర్గతం అవుతుందో తెలుసునండి అదే అది పామని మేము పొరబడ్డాము కాబట్టి తన పొరపాటు ఆ పొరపాట్లో పాము అనుకోవడము అదంతా కూడా ఆ పాత్రడు జ్ఞానంలో అంతర్గతమే పొరపడడానికి హేతువులు కూడా మనం తర్వాత విమర్శ చేసుకుని తెలుసుకోవచ్చు ఆ పామును పోలి ఉన్నది ఇత్యాది అవన్నీ కూడా ఆ త్రాడు జ్ఞానం అంతర్గతమే అవుతాయి కాబట్టి మీకు అన్ని తెలుసు తెలుస్తూ ఉంటాయి మీరు ఆత్మస్వరూపం మీద ఫోకస్ పెట్టండి ఇప్పుడు కాలేజీ విద్యార్థి నేను పుస్తకాలు చదువుకుంటే చాలా ఇంకా మిగతా ఏం కాలేజీ చూస్తూ ఏం తెలుసుకోకట్లేదు ఏమీ తెలుసుకోకర్లేదు పుస్తకాలు చదువుకోలేదు అదేనా చెప్పాలి అదే సత్యం కూడా అనాత్మ అంటే అసత్యం అనాత్మలో తెలిసేదేమీ లేదు కాబట్టి ఆత్మస్వరూపాన్ని తెలుసుకుంటే సరిపోతుంది అస్మాకి అలా ఏం చెప్పారంటే అనే ఆత్మనా జ్ఞాపేనా ఎత్సవం అనాత్మజాతం అన్యత్తి తర్వం సమస్తం వేద జానాతి ఎందుకంటే హీత్ ఎందుకంటే ఈ ఆత్మని మీరు తెలుసుకున్నగా అనైనా ఆత్మన జ్ఞాత ఈ సర్వము ఈ సర్వము మీరు ఏదైతే అంటున్నారో అది అనాత్మ సముదాయము కదా ఆత్మ కంటే భిన్నమైన విషయములతో కూడిన సముదాయము ప్రపంచము ఈ సర్వము కూడా ఆత్మ కంటే భిన్నంగా భాషిస్తున్నది ఏదైతే కదో అదంతా తెలిసినట్లే ఆ గుడి మామూలుగా ఉపనిషత్తులన్నింటిలోనూ ఈ రకమైన ప్రణాళిక ఒకటి విజ్ఞాతే సర్వమిదం విజ్ఞాతం భవతి ప్రశ్న అసలు అటు నుంచి ప్రశ్న వచ్చింది ఇటు నుంచి అటు అటు కూడా వస్తుంది ఇక్కడ ఏమవుతున్నావు ఆత్మను తెలుసుకుంటే అన్నీ తెలిసినట్లే అని ఇక్కడ ఉంటున్నాం అక్కడ వాడి ప్రశ్న ఏమిటి ఏది తెలిస్తే ఇవన్నీ తెలిసినట్లేముటి ఉన్నాయో వాడికి అక్కడి నుంచి ఇటు వచ్చి ఇటు నుంచి అటు వెళ్ళి సో ఆ ఇది ఒక మంచి టాపిక్ ఇది చాలా సూక్ష్మమైన టాపిక్ అసలు ది ప్రాసెస్ ఆఫ్ నోయింగ్ అనేది జాగ్రత్తగా గమనించదగ్గది దీన్ని మనం చూద్దాం కంటిన్యూ పెట్టేట్ ఓకే మళ్ళీ క్లాస్లో సో ఈ వారం మనం ప్రోగ్రాం ఏమనుకున్నాము బుధ గురు అని అనుకున్నాం శుక్ర సేవ ఇచ్చినాము మళ్ళీ వారి నుంచి యథాప్రకారంగా సోమ బుధ గురు శుక్ర అటుకున్నాం ఈ వారం మటుకు బుధ గురు ఆ బ్రహ్మసూత్ర ఆదివారం నాడు ఉండాలి సో ఇక్కడ ఈ మంత్రం పూర్తయింది సరే కస్మిన్ విజ్ఞాతే సర్వమిదం విజ్ఞాతం భవతి అనే విషయాన్ని ఇంకోసారి నేను మళ్ళీ తర్వాత మంత్రంలో ఎలా తెలుసుకోవాలి అని తెలుసుకోవడం ఆవశ్యకమో అని నిశ్చయం అయిన తర్వాత ఎలా తెలుసుకోవాలి అనేది కాకపోతే విల్ కంటిన్యూ అయితే